కానీ మీరు పుష్పాలని వేసినప్పుడు కూడా పాదాల మీదే వేస్తారు ఇట్ ఈజ్ సింబాలిక్ అంతే కానీ ఫిజికల్గా మీరు ఇప్పుడు గురువు ఉంటారు ఆయన పాదాలు ఉంటాయి ఆయనకి ఆ పుష్పాలు పాదాల మీద వేశారనుకోండి వద్ద సిట్ని ఆయనకేమైనా సుఖంగా ఉంటుందా అలాగే ఉండదు ఇట్ ఈజ్ ఓన్లీ సింబాలిక్ సింబాలిక్ ఆఫ్ వాట్ శరణాగతికి సింబాలిక్ ఇంకా మీరు శరణాగతి అంటే పాదము అనే మాట ఉండదు పాదము అనే మాటను కూడా నేను తీసేసాను పదములపై పాదం పదమున్నా పదమున్నా ఒకటే పాదములపై పుష్పములను సమర్పించుటా శరణాగతి అయ్యా నేను మిమ్ములను శరణాగతి చేస్తున్నాను అని అర్థం అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడి పాదములపై పుష్పములను సమర్పించుటా పాదములు అలా ఉంటాయా ఈశ్వరుడికి రెండు పాదాలు పెట్టుకుని ఉంటాడా రెండు పాదాలు నాలుగు చేతులు ఐదు ముఖాలు పెట్టుకుని ఉంటాడా ఏమండి కాబట్టి ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ ఎప్పుడు సింబల్ ఇట్ ఈస్ ఏమిటి సింబల్ పాదములు పుష్పము అనగానే శరణాగతి అనేది సింబల్ శ్రీపతి పదారవిందే వందే పద్మముల వంటి పాదములు నేను నమస్కరిస్తున్నాను నా హృదయ పద్మమును సమర్పిస్తున్నాను అంటే నేను ఆ శ్రీహరికి శరణాగతి చేస్తున్నాను అర్థం శరణాగతి అని అర్థం మీరు ఫిజికల్గా పుష్పాన్ని ఇస్తారు అడ్డంగా పడి నమస్కారం చేస్తారు కానీ ఈశ్వరుణ్ణి శరణాగతి చేయకుండా సంసారాన్ని ధనాన్ని శరణాగతి చేస్తే శ్రీ ధనాన్ని శరణాగతి చేయకూడదు శ్రీపతిని శరణాగతి శ్రీని శరణాగతి చేయకూడదు కాబట్టి ధనాన్ని శరణాగతి చేసి ఉరికే పుష్పాలు సమర్పిస్తే ఏదో కర్మ అంటే అలాగే ఉంటుంది రిచువల్ చేతనే దాన్ని రిచువల్ అన్నారు రిచువల్లో స్పిరిట్ ఉండాలి ముఖ్యంగా స్పిరిట్ లేని రిచువల్ ప్రాణం లేని శరీరం కాబట్టి బొమ్మ ఇప్పుడు ప్రాణం ఉండదు ఇప్పుడు కొండపల్లి బొమ్మ అంటాడు దాంతో ప్రాణం ఉండదు ఉంటే బొమ్మ ఏదో కొండపల్లిలో వాళ్ళు ఎవరో చేశారు పోనీ అది మీరు కొనుక్కోండి దానికి నాకు అభ్యంతరం లేదు కానీ అంతకుముందు దాని విలువ ఇంత అంత మాత్రమే ఉండదు నాలుగు సార్లు చూసేవాడికి ఇంత విసి చేస్తుంది ఇంకేం చూస్తారు ఆ బొమ్మని ఇప్పుడు ఓ వారం రోజులు కొంచెం ముచ్చటగా ఉంటాయి ఆ తర్వాత ఆ పోతుంది అదలా గోడ మీద పడి ఉంటాయి దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ మొనాటస్ ఎగ్జిస్టెన్స్ మన ఎగ్జిస్టెన్సే మొనాటనస్గా ఉంటుంది లేవడము నిద్ర లేవడము భోంచేయడం డబ్బులు ఎక్కడ మళ్ళీ భోగాలు పోవేసుకోవడం మళ్ళీ నిద్రపోవడం మళ్ళీ నిద్రలేవడం భోం చేయడం డబ్బులు ఎక్కట్టుకోవడం భోగాలు పోవేసుకోవటం మళ్ళీ నిద్రపోవడం మునాటనస్ ఎగ్జిస్టెన్స్ ఈ మునాటనస్ ఎగ్జిస్టెన్స్లో ఈ ఫోటో ఒకటే ఈ ఖరీదైన ఫోటో ఒకటే అయితే బొమ్మ ఒకటే ఈ ఆర్కని పేరుతో ఇదంతా దీ నాది పాయింట్ కాబట్టి ఇక్కడ పాదములను పూజించుట అంటే శరణ అంటే ఈశ్వరుని యొక్క భరోసా మీద జీవించటం అభ్యాసం చేయాలి డబ్బు యొక్క భరోసా తోటి జీవించకూడదు ఆ భరోసా అది డబ్బును భరోసాగా పెట్టుకుని జీవిస్తుంటే ఆ భరోసా మన కళ్ళ ముందే నీరు గారిపోతుంది డబ్బు మందు కొనగలదు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు డబ్బు సేవకులని తీసుకురాగలదు కానీ వాళ్ళ ప్రేమను ఇవ్వలేదు సేవకులు ప్రేమగా ఉండదు వాళ్ళు చాలా కన్నీగా ఉంటాం ఇండియా ది వర్కింగ్ పర్సన్ వాడు హీ వాడి దృష్టి అంతసేపు యజమాని డబ్బు మీదే ఉంటుంది పని ఎంత అవసరమో అంతే చేస్తుంది ఆ డబ్బు రావడానికి ఎంత అవసరమో అంతే చేస్తుంది వాడి చేతిలో డబ్బు పడిపోయినటువంటి ఎక్కడ పని అక్కడ విసిరేసి అవసరం In ఇన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా ఇట్ మే నాట్ బి దెట్ బ్యాట్ బట్ ఇన్ ఇండియా దెర్ ఈజ్ సచ్ అన్ ఎవర్షన్ టు వర్క్ ఉంది అలాగే కల్చరల్ ట్రైట్ కింద ఉంది మరి ఐ కెనాట్ హెల్ప్ ఇట్ అలా ఉంది మనం అనుకోవడానికి మేము ఇబ్బంది పడి ఓకే అనుకోకపోతే అనుకోకపోవచ్చు కానీ అమృత్యసేనమాట అంటే అమర్త్యసేన అన్నాక నాకు ధైర్యం వచ్చింది నేను అంటున్నా So, కాబట్టి ధనము సేవకులను పెట్టగలదు తీసుకురాగలదు కానీ వారి ప్రేమను కొనలేదు మీరు సేవకుల్ని కొనగలుగుతారు వాళ్ళ ప్రేమని కొనలేదు ధనంతో ధనము పూజల్ని చేయించగలదు పుణ్యాన్ని తీసుకురాగలదు ఆత్మ జ్ఞానాన్ని తీసుకురాలి ధనము మీకు ఇతరుల యొక్క ఒబీడియన్స్ని పట్టుకురాగలదు కానీ లాయల్టీని పట్టుకురాలి దేవ్ వి లాయల్టీ ఎరౌన్లీ ఒబీడియన్స్ డబ్బున్న కారణంగా వీటి దగ్గర డబ్బు లేదని తెలిస్తే గాయం పైపోతాడు బెల్లానికి చేమలు పట్టినట్టుగా ప్రేమ గారి పద్యం ఒకటి బెల్లం ఉన్న చోట చీమలు చేరును డబ్బు ఉన్న చుట్టూ జనుములు చేరుదును విశ్వరాధిరావు పిల్లలు అనుకుంటూ ఆ రకమైన అలా ఉంది పద్యం ఇలా గుర్తు లేదు అది అది డబ్బు డబ్బు యొక్క భరోసా మీద జీవించకూడదు భరోసా ఉంటే ఈశ్వరుడు యొక్క భరోసా అలా జీవించాలి రాజకీయ అధికారము లేకపోతే ఉద్యోగాధికారము ఆ భరోసా మీద జీవించకూడదు భరోసా ఉంటే ఈశ్వరుడు యొక్క భరోసా నా చుట్టూ భార్య పిల్లలు చాలామంది ఉన్నారు నాకు నలుగురు కొడుకులు ఉన్నారు వాళ్ళు నాకు సేవ చేసేస్తారు నాకేం లోట్లేదు మా కోడళ్ళందరూ చాలా బుద్ధిమంతులు వాళ్ళు చాలా మామగారులు చాలా ప్రేమగా చూసుకుంటారు కానీ ఎవడైనా జరగబీగినట్లయితే జరగబీగినంతసేపు పట్టదు ఇదంతా కూడా ఒక మిథ్యాని సంగతి ముఖం మీద తెలుస్తూ మన ముఖం మీద మనకు తెలుస్తూ ఉంటుంది అరే మనం పొరపడ్డం తెలుస్తుంది అది కడుపులో బోట్లు వస్తే వీళ్ళెవరూ రక్షించారు ఏం చేస్తారు వాళ్ళు పోతాం వాళ్ళకి ప్రేమ ఉందే అనుకోండి ఏం చేస్తారు కడుపులో బోట్లు వస్తే ఏం చేస్తున్నారు అయ్యో పాపం కడుపుల బొట్లు మా నాన్నగారు కడుపుల బొట్లు వాళ్ళు పోతున్నారు తప్ప అంతకంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ దుఃఖాన్ని మనమే అనుభవించాలి ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దాట్ అప్పుడు మీరు అనొచ్చు హృదయంలో భక్తి ఉంటే అది భరోసాగా రక్షించగలుగుతున్నాను రక్షిస్తున్నాను ఏం సందేహం ఈశ్వరుని యొక్క భరోసాతోటి జీవించే వాళ్ళు మనసం పట్టకుండగా చాలా హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తారు ఏదో ఎక్కడైనా ప్రారంభాధీనంగా అది కూడా ఉంటే ఉండవచ్చు కాబట్టి శరణాగతి అనేదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను మీకేమి తెలియనిది కూడా కాదు వాస్తవానికి శ్రీపతి పదార్ వందే పద్మము యొక్క సింబాలిజం కూడా గమని ఇదే సందర్భం ఇవన్నీ ఒకసారి అనుకున్నది పద్మము అసంగతకు చిహ్నాన్ని ఆయన ఆయన పాదములు పద్మము అని ఎందుకన్నారు లక్ష్మీదేవుని పద్మం అని ఎందుకన్నారు అంటే ఆమె దేవత ఆమె ధనాధిదేవత అయి ఉండి కూడా ధనము మీద ఆసక్తి ఉండదు శ్రీపతి అయి ఉండి కూడా సంపదలపై ఆయనకి ఆసక్తి ఉండదు అంచేత ఆయన ఆయన ఎక్కడ స్టే ఆయన ఉండిది ఎక్కడ అనాసక్తి ఏమి ఉంట ఆసక్తి లేకుండుతా ఉదాసీనుడే ఉండుట ఆస్తి ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటాడు ఆయన ప్లాట్ఫామ్ని సూచిస్తుంది పద్మము దట్ ఈస్ వేర్ హీ అబ్బైడ్స్ ఆయన అబైడెన్స్ ఏంటి అంటే అనాసక్తి ఈ సాంసారిక విషయములపై ఆసక్తి లేకుండా సంసారంలో ఉంటూ సంసారం యొక్క కేచడ్ కేసడ్ అంటే మురికి తగలకుండా ఉంటట అది పద్మము యొక్క లక్షణం నిజ శ్రీకృష్ణుడు గీతలో పద్మాన్ని ప్రస్తావించాడు ఒకేసారి పద్మపత్రివాంభస బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగతి చర్వా కరోతి య్యతే నా స పాపేన పద్మపత్రివాంభస వాడికి ఆ మాలియము అంతము ఈ శరణాగతి చేసి తన యొక్క ధర్మాన్ని అనుష్ఠించి వాడికి ఈ పుణ్యపాపముల యొక్క మాలిన్యము అంట పుణ్యం కూడా మాలిన్యంలో పడేశారు తీసుకెళ్ళి సో పద్మపత్రము అలా అయితే మురికి నీటి ఏమున్నా దానికి మురికి అంతదు తడవదు కూడా తడి కాదు పద్మం తడి కాదు మురికి రాదు దానికి ఆ పద్మపత్రము పద్మం కూడా అట్టిది పద్మపు రేకులు కూడా అట్టిది పద్మదలాయతాక్షి అంటే విశాలమైన కన్నులు ఉండడం అది ఒక ఫిజికల్ ఫీచరు అది సౌందర్యానికి చిహ్నము మంచిది అంతేకాకుండా చూపులో ఆసక్తి ఉన్నది పాదములు పద్మములను ఉంటాయి అంటే స్టేబుల్ స్టెబిలిటీ ఆసక్తి లేని నిలకడ అనాసక్తి ఎందు నిలకడగా ఉంట హృదయము పద్మము అంటే హృదయమునందు ఆసక్తి లేదు కాబట్టి పద్మము యొక్క లక్షణం అది అటువంటి పద్మము వంటి శ్రీపతి యొక్క పాదములను నేను నమస్కరిస్తున్నాను శ్రీపతి శ్రీపతి అంటే శ్రీ అంటే డబ్బు అని అర్థం మనం చెప్పుకుని కూర్చుంటే సరిపడదు అదే అర్థం ఇన్కంప్లీట్ అర్థం శ్రీ అంటే డబ్బు అని ఇప్పుడు మంత్రం ఉంది సామాని యజుభూషి సాహిశ్రీ రమురుత సతా అని మనం చాలా సింపుల్ మంత్రం రుక్కులు సాములు యజుస్సులు అంటే మంత్రము అంటే జ్ఞానం అది ఏ శ్రీహి సంపద సాహి హిరి నిశ్చయముగా అది ఏ సంపద ఋక్కులు యజుసులు సామలు అదే వాడి సంపద సాహి శ్రీహి ఎటువంటి సంపద సతాం శ్రీ సత్పురుషుల యొక్క సంపద వారి విద్యలే వారి జ్ఞానమే ఎటువంటిది అమృత శ్రీహి వినాశములేని సంపద మీరు డబ్బు పోగేశారనుకోండి ఆ డబ్బేమవుతుంది పోతుంది ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు అందరూ బాగా కోట్లు సంపాదించి క్రికెట్ టీములు కొన్నారు కొన్ని కొన్న ప్రతివాడు కూడా నష్టపోయాయి ప్రతి వాడు వాడు వాపోయినాడు నేను పదేళ్లలో వంద కోట్లు సంపాదించాను సినిమాల్లో యాక్ట్ చేసి ఓ సినిమాలో యాక్ట్ చేస్తారు రెండు కోట్లు ఇస్తాననుకోండి పదేళ్లలో యాభై సినిమాలు యాక్ట్ చేసి వంద కోట్లు సంపాదించాను అది తీసుకెళ్ళి ఓ ఆ టీంలో వీడికి లాస్ మూడేళ్లలో వంద కోట్లు అయిపోయింది అక్కడికి దానికి దానికి చెంది పదేళ్ళు సంపాదించింది ఈ క్రికెట్ టీంలో మేము రెండేళ్లలో పోగొట్టుకున్నాం బాబుబోయ్ అని బా బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా బాబోయి ఆ స్త్రీ అలా ఉంటుంది ఆ స్త్రీ పోతుంది ఒక టీము కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి డబ్బుల్లో చాలక ఆపోజిట్ టీము నెబ్బుతుందని బెట్టకట్టారు వాళ్ళ టీం మీద ఈ టీం కొనుక్కుని ఆ టీం ఎగ్గుతుందని బెట్టకట్టారు ఆ టీం నెబ్బతుందని కోటి రూపాయలు బెట్టకాశాడు ఇంకో టీం నెబ్బుతుందని ఇంకో టీం మీద కోటి రూపాయలు బెట్టకస్తే వీడి టీం ఓడిపోవాలని వీడు అనుకుంటాడు అలా అనుకున్నవాడు విభేదనం కూడా చేయొచ్చు దాంట్లో ఉంటే అనుకుని ఊరుకుంటాడా ఏదో చేస్తాడు ఏదో పోవగలుగుతాడు బాగా ఆడేవాడిని వాడు వద్దు వీడిని పెట్టాడు తన టీము ఓడిపోయే ఉపాయం ఏదో తనే చూస్తుంది ఎందుకంటే ఈ టీములో డబ్బులు రావట్లేదు ఆ కోటి పెట్టి ఆ టీములు ఎద్దితే కోటికి పది కోట్లు వస్తున్నాయి ఆ రకంగా వీడు అప్పులు తీరి వీడి కష్టాల నుంచి బయటపడ్డాను దీన్ని బట్టి మీకు ఈ సంపదలు చాలా అశాశ్వతము అనిత్యము నేను లాజీలో రూపాయలను కట్టలు పట్టుకుని గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ట్రెషరీకి తరలించారు ఎవడి దక్కింది వాడు పుచ్చుకుంటాడు అది వేరే సంగతి మొత్తాన్ని గవర్నమెంట్ ట్రెషరీలో పడుతున్నాడు బట్ ఆ లారీని పట్టుకున్నారు అనగానే ఫోన్ల మీద ఫోన్లు వెళ్ళిపోయి ఎంతమంది గుండెల్లో రాయి పడిందో మీరు ఆలోచించి ఆ లారీలో ఎంతమంది డబ్బులు దాంట్లో ఉన్నాయో ఆ కట్టంలో బ్లాక్ మనీ అదంతా కూడా పోయిందంటే అయిపోయింది వెళ్ళి అడిగి తీసుకోవడానికి లేదు వెళ్ళి నా డబ్బు దాంట్లో ఉందంటే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అయిపోయింది ఆశ్చర్యం అది కాదు శ్రీ అంటే విద్యయే సంపద శ్రీ అది శ్రీ తర్వాత ఇంకా శ్రీ అంటే ఇంకో అర్థము సంపద అని ఒక అర్థం ఇక్కడ శ్రీ మీన్స్ వెల్త్ బ్యూటీ ఇూమినేషన్ అండ్ నాలెడ్జ్ నాలుగు అర్థాలు ఉన్నాయి శ్రీకి నాలుగు అర్థాలు కలిపి శ్రీదేవి అని సింబాలిజం రసానిఫికేషన్ శ్రీ అన్నది స్త్రీలింగ శబ్దం అంకేతను ఒక స్త్రీమూర్తిగా ప్రసానిఫై చేశాడు అంతేగాని ఒక ఆవిడ అక్కడ ఉంటుంది అని కాదు ఇట్స్ నాట్ లైక్ దట్ మాయాశక్తి మాయాశక్తి కొన్ని స్టేట్మెంట్లు ఉంటాయి చూసారా అవి సుతరాము శాస్త్ర విరుద్ధంగా యుక్తి విరుద్ధంగా ఉంటాయి ఇప్పుడు ఉంటాడు ఏదో కష్టంలో ఉంటాడు నేను లక్ష్మీ అమ్మవారిని పార్వతి అమ్మవారిని పూజిస్తున్నానండి నాకు ఈ కష్టం వచ్చింది ఏం చేయమంటారని అడుగుతాడు అడిగితే ఆయన చెప్తాడు లక్ష్మీ అమ్మవారిని పార్వతి అమ్మవారిని పూజిస్తే సరిపడదు ప్రత్యంగిరా ఇంకో అమ్మవారు ఉన్నారు ఆవిడని పూజించాలని చెప్పాడు అర్థమైందని చెప్పింది మీకు అర్థమైందా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి హౌ టు అండర్స్టాండ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ మీరు చెప్పండి ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఎంతమంది అమ్మలు చుట్టూ ఉన్నారు అలాగే అక్కడ హైయర్ లెవెల్లో ఇంకా చాలా కొంతమంది అమ్మలు ఉన్నారనమాట ఆ అమ్మల్లో ఈ అమ్మని పూజిస్తే ఒక కోరికి తీరుతుంది ఆ అమ్మని పూజిస్తే ఇంకో కోరికి తీరుతుంది అనమాట కాబట్టి వీడు పూజిస్తున్న అమ్మలు సరైన అమ్మలు కాదు ఇంకో ఇంకో అమ్మని వీడు లెక్క చే ఇంతవరకు వీడికి అలాంటి అమ్మ ఒకటి ఉందని కూడా తెలియదు వీడికి ఆ మాట ఎవరు వినలేదు ఇంతవరకు నేనే ఈ మధ్యనే వింటున్నా సాహిత్యంలో కూడా ఎక్కడ కనపడదు ఏమరా ఈ మాట ఎక్కడా లేదంటే అథరుణ వేదంలో ఉందంట ఇంకా దండం పెట్టుకోవడం ఎందుకంటే మనకు ఎదురు వేద వేదో కొద్దిగా గొప్ప తెలుసు రుగ్వేదం తెలుసు కానీ అథర్వణ వేదం మనకేం తెలుసు ఉందేమో ఉంది కూడా అయిపోయింది యూఆర్ యూఆర్ ఫ్లాట్ అవుట్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు వేదంలో ఉందని ఎప్పుడు స్కాంద పురాణంలో ఉందన్నట్టు నేను పోనీ శ్రీదేవిని ఆరాధిస్తున్నాము ఆవిడికి ప్రత్యంగిరాజేవికి తేడా అయ్యే ఉంటుంది ఆవిడే ఈడ ఉంటుంది ఇంతమంది అమ్మలు ఉంటారండి ఎవడో ఒక అమ్మ ఉంటారు ఒక దేవుడు ఉంటాడు ఆ దేవుడు యొక్క శక్తిగా అమ్మ అని పేరు మాయాశక్తి చిక్తి ఆ చైతన్య శక్తే ఆ చైతన్యం నుంచే సకల శక్తులు ఆవిర్భవిస్తాయి ఆ సకల శక్తుల యొక్క సమాహార స్వరూపమే అమ్మ అమ్మనే మీరు సిరి అన్నా ఆమె పార్వతీ అన్నా ఆమె మీరు అనొచ్చు అంగిరస్ మహర్షి వర్ణించాడు కనుక ఆవిడికి ప్రత్యంగిరా పేరు వచ్చింది ఆవిడే అమ్మే ఇంకో కొత్త అమ్మ ఎవరూ లేరు అక్కడ ఈ మౌలికమైన ఏకత్వాన్ని అర్థం చేసుకోకుండా సింబాలిజాంని అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటే చాలా విదూరంగా అనిపిస్తుంది మాటవలసి చెప్పాను సో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే స్త్రీ అంటే ఇదే అర్థాలు మిస్లీడ్ అవుతారు పీపుల్ మిస్లీడ్ అవుతారు ఒక రకమైన ఆ వాతావరణం నిర్మాణం అవుతుంది ఆ వాతావరణంలో అనేకత్వము భేదము ప్రధానంగా ఉంటుంది విచ్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ ఇది ఈ రకమైన దీన్ని అసలు మనం పట్టించుకోకూడదని నేను అనుకుంటా కానీ అంతకంతకి పెట్టలేకపోతుంది ఈ అజ్ఞానం నేను ఉన్న భక్తి టీవీలో చూశాను చూసి ఆశ్చర్య వేసింది వెంటనే భక్తి టీవీ వాళ్ళకి ఫోన్ చేసి ఎవండి మీరు ఇలాంటివి ప్రచారం చేస్తారా తప్పండి అని కోప్పడదామనిపించి మన మాట వినర్లే వాళ్ళని ఉంటున్నా నాకెవాళ్ళు కొంతమంది తెలుసు కదా దాంట్లో ఆయన ఏం చేస్తున్నాడంటే రెండు బ్యాటరీ లైట్లు లాంటివి పట్టుకొచ్చాడు ఇలా కొమ్ముల్లాగా ఉండి పట్టుకొచ్చాడు వీటికి యూనివర్సల్ స్కానర్స్ అని పేరు పెట్టాడు ఆయన ఇంగ్లీష్లో యూనివర్సల్ స్కానర్స్ ఈ రెండింటినీ ఇటు ఇటు పెట్టి స్కాన్ చేస్తాడు స్కాన్ చేస్తే మీరు పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ ఆయనకు తెలుస్తుంది ఆయనే ప్రశ్న వేసుకున్నాడు మీరు పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ నాకు తెలుస్తాయన్నాడు ఎలా తెలుస్తాయని మీరు అనుకుంటున్నారేమో ఇదిగో నా దగ్గర ఈ రెండు స్కానర్స్ ఉన్నాయి అనిపోతున్నాడు యూనివర్సల్ స్కానర్స్ ఇవి ఇవి మీ డేటా మనిషి వెళ్ళక్కర్లా ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తే వీటితో స్కాన్ చేసేస్తాడు అక్కడ కూర్చునే స్కాన్ చేసేస్తాడు టీవీలోనే స్కాన్ చేసేస్తే మీ పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ ఎందుకు తెలిసిపోతాయి తెలిసిపోతే వెంటనే మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఆయన చూపించేస్తాడు ఈ స్కానర్స్ లభిటిక ఇది హాఫ్ అన్ అవర్ రోజు భక్తి టీవీ వాట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవళ్ళు ఆ భక్తి టీవీలో ఉండే థింక్ ట్యాంక్ ఎవళ్ళ అన్నది చూస్తే ఎవళ్ళు దాన్ని నడిపిస్తున్నది అక్కడ పండితులు ఎవళ్ళైనా ఉన్నారా అసలు పేరు భక్తి అనే పేరుతో ఒక ఛానల్ నడిపేప్పుడు ఇటువంటి సూపర్ స్టిషన్ ఆఫ్ ది వర్స్ట్ కైండ్ ప్రమోట్ చేయటం అన్నది అది ప్రజల ఏదైనా చూసే అపరాధమే అవుతుంది అని నాకు ఐ వాజ్ టేకెన్ అ బ్యాక్ పెట్టి అయిపోయి ప్రచారం చేసినట్లయితే అది ధర్మానికి చాలా బలహీనతగా తయారవుతుంది వాటెవర్ కాబట్టి స్త్రీ అంటే సంపద ఒక అర్థం అంటే డబ్బు ఇల్లు వాకిలు బిల్డింగులు కాపులు అది స్త్రీలు తర్వాత సౌందర్యము ఒక అందం అనేది ఒకటి ఉంది ఈ ఒక సుందరంగా పువ్వులు ఉన్నాయనుకోండి అందంగా ఉంటాయి ఒక యువతి సుందరంగా ఉంటున్నాను తర్వాత చెట్టు ఉద్యానము ఇల్లు అడ్డు కట్టిన కచ్చనలు ఉంటే గాలి అవి ఎండ రాకుండా కట్టుకుంటారు ఏమో ఉంటుంది సంథింగ్ అంతే కూర్చినా కూర్చి స్వామీజీ అన్నట్టుగా కూర్చినా కూర్చి ఏదో ఉంటుందంట సౌథింగ్ విలువీదే అంటే మీనింగ్ఫుల్ ఏం ఉండదు ఏదో ఉంటుంది సమ్థింగ్ విలువీదే సో సో మొత్తానికి సౌందర్యము అందము ఫిజికల్ బ్యూటీ దాన్ని కూడా శ్రీ అనే అంటారు తర్వాత ప్రకాశము సౌందర్యము ప్రకాశము ప్రకాశము అంటే బాగా దీపాలు బాగా ప్రకాశిస్తున్నాయనుకోండి శ్రీ జ్ఞానము యొక్క ప్రకాశము అది కూడా శ్రీ అండ్ ఫైనల్లీ ఇంకే నాలెడ్జ్ సాహిశ్రీ రమృత సతా వినాశము లేని సంపద అది జ్ఞానం ఇది శ్రీ అంటే ఈ నాలెడ్జింటికి ప్రభువు ఈశ్వరుడు కేవలం డబ్బుకి ప్రభు అనుకోకూడదండి డబ్బుకి బంగారానికి ప్రభువు అనుకోకూడదు అలాంటి ప్రభువు మనం పూజించడం కూడా అనవసరం ఎందుకంటే ఆయన డబ్బు బంగారం ఇచ్చాడనుకోండి లేనిపోని కష్టాలన్నీ వస్తాయి కాబట్టి శ్రీపతి అంటే డబ్బు ఆయన ఇస్తాడు అవసరం కాబట్టి జ్ఞానాన్ని ఇస్తాడు ప్రకాశాన్ని ఇస్తాడు సౌందర్యాన్ని ఇస్తాడు ఆయన వీటన్నిటికీ ప్రభువు ఈ సృష్టిలో సౌందర్యము సర్వత్రా నిండి ఉన్నది చూసే కన్ను మనకుంటే సర్వత్రా సౌందర్యము ఉండి ఉన్నది కోకిల యొక్క కుహూరావంలో ఒక మాధుర్యము కలుగు పద్మము యొక్క పద్మాన్ని దర్శిస్తూనే ఒక ఆనందానుభవం కలుగుతుంది సో ఎ థింగ్ ఆఫ్ ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ కీట్స్ మహాశివుడు కాబట్టి ఆ సౌందర్యం అనేది సృష్టి కూడా వ్యాపించి ఈ ఈ రోడ్డు పక్కన చిన్న చిన్న పిచ్చి పువ్వులు ఉంటాయి వాటర్లో సౌందర్యము కాకిలో ఒక చక్కటి సౌందర్యం గలదు కుక్కలో సౌందర్యం గలదు పిల్లిలో సౌందర్యం గలదు సర్వం అంటే ఇవన్నీ ఇప్పుడు పెంచుతూ కూర్చోమని కాదండి ఇంకే సౌందర్యం గలదు ఎందుకంటే సోదాదికే నాది అంటే పోయింది నాదనే నాదనే మాట రాకూడదు శ్రీపతి ఉదాహరణే వందే అది శ్రీ శబ్దానికి అర్థం భవభయ ఖేదక్షిదే వందే సంసార భయం ఈ సంసారంలో అంతా భయమే ఆ భయం అనేది సంసారంలో లేదు ధనమున్నందు భయమే ఉంటుంది నాది ఇల్లు వాక్యని మనం మీరు ఏదైనా విశాఖపట్నంలో ఒక ఫ్లాటు బాంబేలో ఒక ఫ్లాటు హైదరాబాద్లో ఒక పెట్టుకుంటే మీరు భయపడుతూ జీవిస్తారు ఎందుకంటే ఆ ఫ్లాట్ ఎవరితో అద్దెకివ్వాలి తాళం వేసి పెడితే నష్టం దాని మీద పెట్టిన ఇరవై లక్షలు నష్టం అద్దెకిస్తే వాడు సరిగ్గా కట్టడం కట్టడం అని బెంగా కేదా వాడిని విడిచిపెట్టమన్నప్పుడు వాడు విడిచిపెడతాడో విడిచిపెట్టాడో అనే ఆ శంక అలాగే ఉంటుంది అది ఎప్పటికీ సెటిల్ అవ్వదు మీరు వాడిని విడిచిపెట్టమన్నప్పుడు తెలుస్తుంది అసలు సంగతి అంతవరకు ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు ఆ ప్రశ్న అలా మూల అలా అవుతుంది అది అది ఏమవుతుందంటే అప్పుడు తెలుస్తుంది ఈ విధంగా మనిషి ఇన్సెక్యూరిటీలో బతుకుతూ ఉంటాడు ఇన్సెక్యూరిటీ సంసారం అంటే భయం భయం తప్పించవు భయం అంటే ఏదో అతని సింహం వచ్చి మీద పడుతుంది అలాంటి కనుక అది ఇన్సెక్యూరిటీ అభద్రత భద్రత అనేది ఉండదండి సంసారం అంతైతే ఆసులు పోగేసుకున్న వాళ్ళు అలా దిక్కు దిక్కు పట్టుకుంటుంటారు వ్యవసాయ భూములు రైతు ఉంటాడు వాడేది ఉన్నాడు వాడే పనిచేయాలి వాడు సిస్టి ఇవ్వడం ఒక సమస్య సృష్టిస్తాడో ఇవ్వడం వాడు ఎప్పుడూ ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ శిస్టు ఇస్తాడు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బకాయి నెక్స్ట్ ఇయర్ వర్షాలు బాగా ఎక్కువైపోయాయండి ఏడాది ఉంటాడు ఏడాది ఇంకో ఏడాది వర్షాలు పడలేదు ఒక్కది ఫిఫ్టీ పర్సెంటే ఏడవే వర్షాలు పడలేదని కాదు పడుతు ఎక్కువ పడ్డాయి కాదు అది చేతి రైతులు ఉంటారంటే గగ్గోలు పెడుతూ ఉంటారు ఈ ఏడాది వర్షాలు ఏప్రిల్లో పడిపోయి మామిడి పంటంతా సర్వనాశనం అయిపోయిందని ఎంత గగ్గోలు పెట్టారు కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి వాడి వాళ్ళు సమృద్ధిలో వచ్చేయాలి ఈ గగ్గోలు ఉంటుంది ఆ సమృద్ధిలో ఉంటుంది అది దాని లక్షణం అండి రైతులు అలా గగ్గోలు పెడతారు వాళ్ళని వాళ్ళు పనులు ఏదో చూసుకుంటారు హ్యాపీగాను ఈ వీడు వెళ్ళి ఎవరండి మీ పంట మా పంట ద్వారా ఆ ఏమైపోయింది వాళ్ళు మొదలుపేస్తాడు అంటే ప్రభుత్వం ఏదో ఇస్తారు వీడి ఈ టీవీ వెళ్తే ప్రభుత్వానికి సంబంధం లేదు అలవాటు అయిపోయింది అలాగా ఈ రాజకీయ నాయకులు వాళ్ళని అలాగా లేకీ పీపుల్గా తయారు చేసి పెట్టారు లేకి లేకి ధనాన్ని నేర్పారు అరే మీరు ఏడుస్తూ ఉండండి రా ఎప్పుడూ ప్రభుత్వం మీకు డోల్స్ వేస్తూ ఉంటుంది అని నేర్పారు ప్రజలకి స్వాభిమానం అనేది నేర్పలేదు ప్రభు రాజకీయ నాయకులు అలా ఎక్కడ ఉండదు వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఇండియా ఎనివే సో అభయము అనేది ఈ సంసారంలో ఉండదు ఇది చాలా ఫ్యాక్ట్ ప్రాక్టికల్గా జీవితంలో అనుభవానికి తెచ్చుకోదగిన సత్యం ఏమిటా సత్యము మీరు శరణాగతి యొక్క రహస్యమును ఎరింది తెలుసుకుని శరణాగతి చేస్తే ఈ భయము సంసార భయము నశింపజేయబడును భవభయేద చిదే వద్దే సంసార భయము అనే దుఃఖమును పోగొట్టేటువంటి పాదపద్మములను నేను నమస్కరిస్తున్నాను అంటే కవర్ చేశాను నేను ఏది విధులు పెట్టకుండా ప్రతి పదాన్ని కవర్ చేసుకుంటూ వచ్చాను అయితే ఈ శ్రీపతి పాద పద్మములకు శంకరులు ఒక అందమైన రెండు విశేషణాలు వేశారు ఒకటి దివ్య ధునీ మకరే కవిత్వం ఇప్పుడు పాద పద్మం అంటే దాని నుంచి తేనె శ్రవిస్తుంది పద్మం నుండి తేనె శ్రవిస్తుంది ఇప్పుడు శ్రీహరి యొక్క పాదములనే పద్మము నుండి స్రవించే తేనె ఏమిటది గంగానది అది ఏ తేనె దివ్య ధుని అంట దాని మీద కూడా నేను ఈ పుస్తకంలో ఏవేవో రాశాను చాలా అన్ని సింబాలిజమ్స్ కవర్ అయ్యాయండి ఏ సింబాలిజము మిగలేదు అని నేను నేను ఏమంటూ పురాణం చెప్పి వాళ్ళని రే బాబు పుస్తకం సార్ సర్వండ్ రాందుకంటే పురాణంలో వాడే మోడల్స్ ఎన్నైతే ఉన్నాయో పాదములంటే పద్మములు హృదయం అంటే పద్మము శ్రీహరి పాదముల నుండి గంగ పుట్టింది గంగ మూడు రకాలు పాతాల గంగ భూమిపై గంగ సము ఆకాశ గంగ ఆకాశంలో ఓ గంగ ఉంది భూమిపై ఓ గంగ ఉంది ఈ మధ్యన వచ్చే ఆ గంగకి ఉత్తర కాశీలో సముద్ర ఇంకో గంగ ఉంది మూడు గంగలు ఈ మూడు గంగలు అసలు ముందు ఎక్కడ పుట్టింది గంగ శ్రీహరి పాదములలో పుట్టింది శ్రీహరి పాదములు అంటే ఏమిటి సూర్యభగవానుడే శ్రీహరి వేదిక్ విష్ణు ఈ సేమస్ విష్ణు వేదిక్ సూర్య సూర్యభగవానుడే శ్రీహరి ఆయన కిరణములే పాదములు ఆ పాదముల నుండి పుట్టింది వర్షరూపంగా పుట్టింది గంగ ఆకాశం నుంచి పుడుతుంది ఆకాశంగా ఆకాశం నుంచి పుడుతున్నాయి వరుష రూపంగా పడుతుంది అయితే హిమాలయన్ గ్లేషియర్స్లో ఎప్పుడు కూడా గ్లేషియర్ అనేది ఒకటి ఉంది మీకు తెలుసుండాలి గ్లేషియర్ గ్లేషియర్ అంటే హిమనాథము అని ట్రాన్స్లేట్ చేస్తారు మంచు నది రూపంగా ప్రవహిస్తూ ఉంటుంది నదిలాగే ఉంటుంది నది ఎలా ఉంటుంది ఇలాగ ఉంది దాంట్లో నీరు పోతూ ఉంటుంది అలాగ డిప్పు ఉంటుంది కొండలలో ఆ డిప్పు అలాగే ఉంటుంది నది డిప్పు లాగే ఉంటుంది దాంట్లో మంచు పోతూ ఉంటుంది మంచు ప్రవహిస్తుంది ఎలా ప్రవహిస్తుందంటే మంచు పేరుకుంటుంది అంటారు వాటిని ఐస్ ఫీల్డ్స్ అంటారు హిమక్షేత్రములు మంచు పేరుకున్నప్పుడు ఆ బరువుకి అడుగునున్న మంచు బాగా డెన్స్ అవుతుంది ఆ పైన కొన్ని టన్నుల మంచు పేరుకుని ఉంటుంది దాంతో ఆ బరువుకి స్మాల్ లేయర్ ఆఫ్ ఐస్ మెల్ట్ అవుతుంది లోవరింగ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అయ్యి అండర్ ప్రెషర్ స్మాల్ లేయర్ ఆఫ్ ఐస్ మెల్ట్ అవుతుంది ఆ మెల్ట్ అయిన కారణంగా ఈ రాతికి మెల్ట్ అయి ఈ హెవీ ఐస్ బ్లాక్స్కి మధ్యలో ఫ్రిక్షన్ తగ్గి అవి స్లిప్ అవుతుంది ఆ విధంగా ఇది ప్రవహిస్తూ ఉంటుంది దాని ప్రవాహాన్ని వీళ్ళు రెక్క ఆ మయస్సు మీద ఓ ఫ్లాగ్ పెట్టి వీళ్ళు మళ్ళీ వారం రోజుల తర్వాత వెళ్తే ఫ్లాగ్ ముందుకు పోతుంది అలా పోతూ ఉంటుంది వాటిని హిమనదములు అని అంటారు ఐస్ ఫీల్డ్స్లో పుడతాయి ఐస్ ఫీల్డ్స్లో ఐస్ పుడుతుంది ఆకాశం నుంచి అవి హిమాలయాల్లో మానసరోవరం పైన అక్కడ ఉంటాయి ఈ అసమ గో గో గోకర్ణము ఏదో ఉంది కదా గోముఖం దానిపైన గ్లేషియర్ పిండారి గ్లేషియర్ ఇలాంటి గ్లేషియర్స్ ఉంటాయి ఆకాశం నుంచి గ్లేషియర్స్ ఐస్ పుడుతుంది ఐస్ ప్రవహిస్తుంది గ్లేషియర్స్ తయారవుతాయి వాటి నుంచి నది పుడుతుంది అది శ్రీపతి పదారవిందే అక్కడ పుడుతుంది నది వర్షము హిమము అక్కడ పుట్టి నేల మీద ప్రవహించుకుంది ప్రవహించి సముద్రంలో కలిసి పాతాళంలోకి పోతుంది అది నది నువ్వు అలాంటి నది నీ పాదముల నుంచి పుట్టింది పాదము అంటే కిరణము అని అర్థం సూర్యభగవాను రూపంగా నువ్వే ఉన్నావు పాదముల ఈ కిరణముల నుండి ఆకాశంలో పుట్టిన ఈ నది గంగానది రూపంగా ప్రవహించి సముద్రంలో కలిసి అంతటి పాతాళానికి వెళ్తూ సముద్రం అంటే పాతాళమే మూడు లోకాల్లోనూ ప్రవహిస్తోంది ఈ దివ్యధుని అదియే మకరం ఉండాలి దివ్య పద్మానికి మకరంలో ఉండాలి అదియే మకరం ఉండాలి అంటే శ్రీహరి యొక్క విభూతులు ఏవైతే కలవో వాటి చేత మనస్సు పద్మము ఆకర్ష ఆకర్ష ఆకర్షణ అనుకుంది ఆ విభూతి దర్శనం చేతనే మనస్సు అనే పద్మము శ్రీపతి పదములపై సమర్పించబడుతును శ్రీపతి పదాన తర్వాత ఇంకొక వాక్యం ఉన్నది పరిమళ పరిభోగ సచ్చిదానందే ఇక్కడ కొంచెం వేదాంతం అది ఉంది దాంట్లోనూ ఇది రేపు చూసిస్తే అది ఆ శ్లోకం పుట్టారు ఒకసారి శ్లోకం అనేద్దాము దివ్యధునీ మరండే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భయ ఖేదిదే వందే ఓం పూర్ణమదస్ పూర్ణమద